దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం కొంచెంసేపు విడుటం వలన విశ్వాసం కలుగుతాం విశ్వాసము మన విశ్వాసతను అనుగ్రహిస్తుంది కాబట్టి మీకు ఫస్ట్ విశ్వాసం రావాల విశ్వాసం రావాలంటే వాక్యాన్ని వినాల బట్ ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను మతైసు వార్త ఏడవ అధ్యాయం మతైసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు చూస్తాం ఏడవ అధ్యాయము ఏడు ఏడవ నుంచి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మూడు పాయింట్స్ ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంటే ఇవి గ్యారంటీడ్ ప్రామిసెస్ అన్నట్టు ఇవి గ్యారంటీ మీరు అవి అడిగిన దానికి ఖచ్చితంగా మీకు మీరు ఏమడుగుతున్నారో అది మీరు దేని గురించి వెతుకుతున్నారో అది మీకు దొరుకుతుంది మీరు తట్టినప్పుడు మీకు తీయబడుతుంది మూసి మూయబడిన తెరవబడతాయి మీరు తడితే కాబట్టి అడుగు ప్రతివాడును పొందును అది గ్యారెంటీ పొందును మీరు అడుగుతే మీరు పొందుతారు సైలెంట్గా ఉంటే పొందరు వెతుకువాడికి దొరుకుతుంది తట్టువానికి తీయబడును గ్యారంటీ కాబట్టి ఇప్పుడు చూడండి ఈ మూడు మనకి ప్రామిసెస్ వాగ్దనం చేశాడు కాబట్టి మీరు ఏం అడుగుతున్నారు అవి మీరు కచ్చితంగా పొందినారనుకోండి ఎందుకంటే అవి ఇస్తారా గ్యారెంటీగా తర్వాత చూడండి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగినద రాతినిచ్చిన చేపను అడిగినద పాము మీరు చెడ్డవారేయు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యుండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చను నిశ్చయంగా గ్యారంటీ గా మీకు ఈవులంటే గిఫ్ట్స్ గిఫ్ట్స్ గ్యారెంటీగా ఇస్తాడు Healing అనేది ఒక Holy Spirit స్పిరిట్ అనేది ఒక గిఫ్ట్ రక్షణ అనేది miracles, గిఫ్ట్ కదా మిరకల్స్ గిఫ్ట్స్ రకరకాల గిఫ్ట్స్ ఇస్తాడు నిశ్చయంగా అంటే గ్యారంటీ గా గ్యారంటీ గా మీకు ఇస్తా అంటున్నాడు ఇంకా అనుమానమా ఎవరికి అనుమానం ఇది తెలియడానికి అనుమానం ఈ వాక్యం తెలవడానికి అనుమానం ఈ వాక్యం చదవడానికి అనుమానం మనకు తెలుసు మనం చదివినమో ఎన్నో సార్లు చదివినమో మర్చిపోయినా అందుకు అనుమానం వచ్చింది ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది నిశ్చయంగా మీకు ఇస్తాను గ్యారంటీ కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుమానించదు ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు ఎట్టి పరిస్థితుల్లో చింతించద్దు ఇది గ్యారంటీ తర్వాత ఈ గ్యారంటీస్ మీకు రావాలంటే ఒక కండిషన్ ఉంటుంది మనము ఏవైనా పేపర్స్ రాసినప్పుడు ఏదైనా వస్తువులు గ్యారెంటీ ఇచ్చినప్పుడు వాడు కండిషన్స్ పెడతాడు కండిషన్ వన్ టూ త్రీ ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే గ్యారంటీ ఉదాహరణకి మొబైల్ ఫోన్ కొంచొచ్చుకుంటాం మొబైల్ ఫోన్ వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తారు వాడు వన్ ఇయర్ లో చెడిపోతే మేము రిపేర్ చేసి ఇస్తాం లేకపోతే కొత్తదిస్తాం నువ్వు కావాలని కింద పడేస్తే కావాలని కితి కొట్టి ముక్కలు చేసి తీసుకపోయి ఇస్తాడు అది కండిషన్ అన్నట్టు ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ మీకు చూపించి వాక్యం ఇస్తాను ఆ కండిషన్ అర్థం కావాలని ఆయన గ్యారంటీ మీకు ఇస్తాను అడిగింది ఖచ్చితంగా ఇస్తాను వెతికితే దొరుకుతుంది ఏమని వాక్యాన్ని వెతుకుతున్నావా లోకంలో ఏమి వెతుకుంటున్నాం ఆస్తులు అంతస్తులు వెతుకుంటున్నాం డబ్బు హోదా అన్ని వెతుక్కుంటున్నాం గాని కూడా దేవుని వాటిని వెతడానికి కష్టపడుతున్నాడు వాడికి ఇష్టం లేదు పొద్దున్న లేదు బైబుల్ ఇష్టం వస్తుందా చదవాలని పొద్దున్నేసి ఒక గంట ప్రార్థన చేయాలని ఇష్టం ఉంది ఎవరికన్నా వంట గదిలో బరి ఎత్తుతాము లేకుంటే న్యూస్ పేపర్ పట్టుకుంటాం లేకుంటే టీవీ ముందు కూర్చుంటారు గంటలు గంటలు వేస్ట్ తోట ఉంటే తోటలో పోయి తోట పని చేస్తుంటారు చెట్లకు నీళ్లు పోస్తారు అంతా ఇంపార్టెన్స్ పనికి వాటికి ఎండిపోతాయి అవన్నీ ప్రతిదీ పోతుంది మనం ఎంత పెద్ద ఆస్తులు ఎంత పెద్ద ఇళ్ళు అనుకున్నా పండుకోనంటే ఈ సాప మంతంగా నేను ఈ రోజు కూడా ఇచ్చే సాపంట పండుకుంటాను ఇట్లనే సాపేస్తాం పడుకుంటాను అందరూ మంచి బెడ్ల మీద పండుకొని ఏసీ చేస్తాం పడుకుంటే నేను ఈ రోజు కూడా ఇట్లానే పడుకుంటాను ఎందుకంటే నేను ఎన్నిసార్లు నేను చెప్పిన దేవుడు సమృద్ధిగా ఆశ్రయించండి నాకు అన్ని ఇచ్చిండు కానీ నేను ఏమి అనుభవించాను లగ్జరీస్ అనుభవించాను ఎందుకంటే ఈ కష్టాలతో వచ్చింది చిన్నప్పటి నుంచి భయంకరమైన కష్టాలతోని కష్టాలు రుచి చూసి వచ్చింది కాబట్టి కష్టాలు రుచి చూసింది కాబట్టి ఇప్పుడు సుఖం రుచి చూడాలన్నా అది మనుషుల జస్టిఫికేషన్ ఈ లోకపు విధానం కాదు మనం మన శరీరాన్ని కష్టాలకి అలవాటు చెయ్యాలా ఎంత కష్టం వచ్చినా మనం దాన్ని ఎదుర్కోగలం సుఖంలో పుట్టి పిల్లలు ఎదుర్కోలేదు కష్టాలు ఈ రోజు అంతా సూసైడ్ చేసుకుంటారు యంగ్స్టర్స్ నా దగ్గర తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురు చూస్తున్నారు యంగ్స్టర్ సూసైడ్స్ బాధకరం ఉంటారు చాలా ఎందుకంటే సుఖంలో పెంచిన పిల్లలు పిల్లలని తల్లిదండ్రులు ఏ కస్టమ్ లేకుండా పెంచేది తల్లిదండ్రులు వాడు చిన్న కష్టం వస్తే దాన్ని ఆల్రేట్ చేయలేకపోతున్నాడు సూసైడ్ చేసుకుంటున్నాడు హ్యాంగ్ చేసుకుంటున్నాడు పాయిజన్ చేసుకుని చనిపించండి వాడు పిల్లలు యంగ్స్టర్ ఒక అమ్మాయి మూడు రోజుల మంచి మాట్లాడేది మూడు తర్వాత దానికి హ్యాంగ్ చేసుకొని పెంచుకోండి పిల్లలు రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పిల్లలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మనము శ్రమను అనుభవించాలా ఎందుకో చెప్తాం సుఖము ఉన్నంత వరకు తృప్తి ఉండదు మీకు ఎంత కంఫర్ట్ లైఫ్ ఉన్నా దానికి ఎండ్ అంటూ ఉండదు పంచభక్ష పరమానాలు తిన్నా తృప్తి ఉండదు కానీ కష్టము కొంచెమున్నా ఎంతో భారంగా ఉంటుంది దాని నుంచి ఎన్నో లెసన్స్ నేర్చుకుంటాం ఆ కష్టం నుంచి బయటకు వచ్చినాక సంతోషం వస్తుంది కదా దానికి ఎంతో విలువ ఉంటుంది కష్టపడి సంపాదించుకున్న వారికి విలువ తెలిసి అంటారు ఎందుకంటారు ఎంతో ప్రయాసపడి కాబట్టి సునాయాసంగా వస్తే నాకు విలువ ఉంటుందా ఉంటుంది నాకు ఒక బాబు అమెరికా నుంచి వస్తూ గిఫ్ట్ ఇచ్చండి మొబైల్ ఫోన్ ఎంత కాస్ట్లీ అది నలభై మొబైల్ ఫోన్ నాకు ఇష్టం ఉండదు ఫోన్స్ వాడుకోవాలంటే అయితే నేనైనా మా భార్యకి ఇచ్చిన ఇది నువ్వు వాడుకో నాకు వద్దు నాకు ఎందుకు అంత ఫోన్ నేను నాకు అసలు ఫోన్ మాట్లాడుకుని కావాలి అంతేగాని నేను దాని అవన్నీ చేస్తానా అవన్నీ చెయ్యాలి కదా గేమ్స్ సోషల్ నెట్వర్కింగ్ అవన్నీ చెయ్యాలి నేను మొబైల్ ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయను అయితే లేదు నువ్వు పెద్ద ప్రొఫెసర్ వి హెడ్ వి నువ్వు వాడుకో అనేసి ఆయన నేను లేదు నా కొద్ది నువ్వు వాడుకో వాడుకుంటే వెళ్ళే టు మనస్ అట్ అనే ముట్టగా మూల పడింది కాస్లీ ఫోన్ సరిగ్గా నేనే చూసినా ఎవరు వాడుకోండి తర్వాత చూసినా అంటే మూడో నెలల్లో ఉప్పల్ రింగ్ రోడ్ లో బస్ లో కొట్టేసాను కాస్ట్లీ ఫోన్ తర్వాత పోలీసు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే దాన్ని అయ ఏమి నంబర్ ఇచ్చిన ఫోన్ చేస్తు దూరంగా గోల్డ్ చేస్తున్నారు ఆడపిల్లలు ఏమి పడితే కొట్టేస్తున్నారు ఫోన్స్ అన్ని కాస్ట్లీ ఫోన్స్ ఏమీ శాంసంగ్ గెలక్సీ ఫోన్స్ కొట్టేస్తున్నారు సిటీ అంతా అదే ఐఫోన్స్ కూడా కొట్టాడంట ఎందుకంటే ఐఫోన్ పైన దొరుకుతుందంటే శాంసంగ్ గెలక్సీ ఫోన్స్ దొరుకుతావంట రెండు వేల కాస్ట్లీ ఒకటి ముప్పై వేలు గిఫ్ట్స్ ఇస్తే దాన్ని విలువలేదు నాకు నేనేమో అంత బాధపడతలేదు నలభై వేల ఫోన్ పోయిందే అని నేను ఏడుస్తలేదు ఎందుకో తెలుసా అది ఫ్రీగా వచ్చింది నాకు గిఫ్ట్ అది నేనే జీవనకెళ్ళి పెట్టి అనుకుంటే డబ్బు దిగు కోపం చూపించి ఇంకెంత దుఃఖం ఉంటే ఉపవాసం ఉంటుంటే గంటల గంటలు ప్రేయర్ చేస్తుంటేనేమో కదా హ్యూమన్ వీక్నెసెస్ ఎట్లుంటాయి కాబట్టి అంత సుఖమంటే కూడా జీవితంలో ఏమి లెసన్స్ నేర్చుకోవాలి నేను చూసిన పార్టీస్ చేసుకుంటారు కదా యంగ్స్టర్స్ వాడు కేక్ బర్త్డే చేసుకుంటాడు ఆ కారు ఆఫీస్ లో కార్స్ ఉంటాయి కదా నా దగ్గరకు గెస్ట్ వస్తారు కార్ మీద వాడు రెండు గంటలు నా రూమ్ లో మాట్లాడుతుంటే గెస్ట్ ఈ పిల్లలు బర్త్డే చేసుకుంటారు వాడి కార్ మీద పెట్టుకుని కేక్ కార్ కంతా కేక్ పేస్ట్రీ అది తినేడుదా ముఖానికి పూసుకుంటాడుదా అంటే ఈ జనరేషన్ కి నాలెడ్జ్ లేదన్న దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్ జనరేషన్ దే ఆర్ నాట్ వైస్ జనరేషన్ వాళ్ళ తిడతలే ఓన్లీ ఫన్ అనుకుంటాడు ఇంటికి పోయినాక అదంతా కడుక్కోవాలి ఎంత పెయిన్ఫుల్ అని జిబ్దు జిబ్ంటది శరణం అంతా ఇంటికి పోయి మళ్ళీ సబ్ వేసుకొని మొత్తం కడుక్కోవాల ఎందుక ప్రయాసం అప్పర్ వరకు ఎంజాయ్ చేసినా ఫైవ్ మినిట్స్ ఎంజాయ్మెంట్ ఇంటికి పోయినాక వన్ అవర్ కష్టపడాలి అర్థం అవుతుందా పార్టీస్ అంటే ఎట్లుంటాయో పార్టీలు పిలుస్తారు ఎంజాయ్ చేస్తారు విపరీతంగా డాన్స్ చేస్తారు తింటారు తాగుతారు పార్టీ అయిపోయినాక అందరు ఎవరింటికి వరకు పోతే ఎవడు పాటిచ్చిండో వాడు ఒంటరి అయిపోతాడు ఇంట్లో ఒంటరి వాడు అయిపోయి అన్ని క్లీన్ చేసుకుంటా కూర్చున్నాడు రాత్రి పన్నెండు గంట పది గంట ఏం లైఫ్ అది పలిగిరాలి లైఫ్ వేస్ట్ లైఫ్ కదా ఎవడు కూడా ఈ సత్యాన్ని గ్రహించక కాలమంతా వృధా చేసుకుంటున్నారు అదే కష్టం ఒక గంట సేపు ఆ దాని తర్వాత వచ్చి ఆనందం ఎట్లుంటుందో ఊహించలేదు సాక్ష్యం ఎట్లుంటే సార్ కష్టం ఉంటేనే సాక్ష్యం ఉంటుంది కదా సుఖంలో ఎవడన్నా సాక్ష్యం చెప్తాడా సండే పూట సాక్ష్యం చెప్పండి అంటే చెప్తాడా సుఖం ఉంటే చెప్తావా సాక్ష్యం అంత మంచిగా ఉంటే సాక్ష్యం చెప్తానా ఏమైనా కష్టం రోగం ఉంటే మంచిగా అయితే సాక్ష్యం చెప్తాం అంతే కదా దేశంలో ఏదైనా సాక్షులు ఉన్నాయంటే ఎవరు నిలబడతాడంటే అంత సుఖంగా జీవిస్తున్నారో సాక్ష్యాలు చెప్పకపోతే అది సమస్య ఈ రోజు చర్చ లెక్క తయారించాయి ఎందుకంటే ఏ షాము అన్ని సుఖానికి అలవాటుపడ్డాయి చర్చలు మనం యాకూర్లాగా అరణ్యంలో తిరుగుతున్నాం గిడారంలో తిరుగుతున్నాం మోసపోతున్నాం దెబ్బలు తింటున్నాం దాల్ ఎత్తున్నాయి నాకు ఎన్ని సార్లు యాక్సిడెంట్స్ అయినాయి ఎన్నిసార్లు చచ్చిపోయే వాళ్ళై కానీ దేవుడు ఇంతవరకు నడిపిచ్చింది ఖచ్చితంగా నడిపిస్తాడు నాకు కూడా హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది అతుక్కుంది మంచిగా మోకాళ్ళు మొత్తం ఆరిగిపోయినయి రోడ్ మీద యాక్సిడెంట్ అయితే మొత్తం ఆరిగిపోయినాయి ఆరు నెలలు మోకాలు బెండు కాదు టాయిలెట్ పోలంటే ఎంత కష్టం మోకాలు బెండు కాకపోతే భయంకరమైన నొప్పి కానీ దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిచ్చింది నేను అనుకుని ఇంకా నేను మో కాల మీద ప్రార్థన చేసినా నేను నా లైఫ్ లో అనుకున్నా నేను ఇప్పటి చేస్తుండే మొక్కల ప్రార్థన దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు స్టాడు నాకు ఇస్తాడు నన్ను స్వస్థపరచేవుడు నిన్ను స్వస్థపరస్తాడు నాలోని బలింత తొలిగిస్తా దేవుడు నీలోని బలింత తొలిగిస్తాడు మనం అందరం ప్రార్థన చేస్తుంది ఒకడే దేవుడిని ఆయన ప్రేమే ఆయన పేరే యేసు కాబట్టి ఆయన ఒక్క సిక్రెట్ చెప్పిండు అది నేను మీకు చూపించేసి చెప్తాను అడిగింది దొరకావాలంటే వెదికింది దొరకాలంటే తట్టింది తీయబడాలంటే ఏం చేయాలి చూడండి కావున పన్నెండవ వర్షంలో మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చెయ్యుడి కావున ఇది సీక్రెట్ అడుగుడు ఇవ్వబడను తుడి తీయబడను వెతుడి దొరుకును ఈ మూడు కావాలా అంటే ఇది మీరు చెయ్యాలా ఇది ఎవ్వరు చెప్పాడు ఏ చర్చలలో ఏ భాష చెప్పారు ఇంటర్నేషనల్ చర్చలలో చూడండి టీవీ ప్రోగ్రాం చూడండి లోకల్ చర్చి ఎవరు చెప్పడు ఈ ట్వెల్త్ చాలా ఇంపార్టెంట్ కండిషన్ మీకు గ్యారంటీ గా హీలింగ్ రావాలా గ్యారంటీ మీ కష్టాల నుంచి మీకు విడుదల రావాలా అంటే ఈ పన్నెండవ సీక్రెట్ మీరు వచనం పాటించాల ఏంది మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు అలగుననే మీరు వారికి చెయ్యడి అంటే ఏంటి ఇది ధర్మశాస్త్రంకు ప్రవక్తలకు ఉపదేశం ఉంది ఈ ఉపదేశం పాటించలేమంటే ఏం తెలుసా మనుషులకు ఏం కావాలి చెప్పండి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదరో అలాగనే మీరు వారికి చేయుడి అంటే ఇప్పుడు మీరు ఇతరుల నుంచి ఏం కోరుతున్నారో మీరు వాళ్ళకి అది ఇస్తున్నారా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు మీ అత్త నుంచి ప్రేమ కోరుతున్నారు కాని మీరు ఇస్తున్నారా హంబుల్గా ఉండొచ్చు ప్రేమిస్తున్నారా అనేసి ఆపేసిండ్రా ఇప్పుడు ఆపేసిండ్రా అప్పుడు చేసే పెన్న కోలో ఇప్పుడు చేస్తుంట్రా ప్రేమ పూర్వకంగా చూస్తున్నారా అన్ని భరిస్తున్నారా వాళ్ళు ఎటువంటి క్షేమము లాభము ప్రేమ దయా పిలిచి కోరుతారో మీరు అవి ఇస్తున్నారు ఇది కండిషన్ మీ ప్రాధానకి మీరు జవాబు పొందుకోవాలా అంటే ఈ కండిషన్ పాటించాలా అంటే ఏంటంటే సింపుల్గా మనం దేవుణ్ణి ఎక్కగా ప్రేమిస్తావు నిన్ను వాళ్ళని పొరుగు అని అది సింట్ నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో అదే ఈ పన్నెండవ వర్షం దానికి సంబంధించి నువ్వు గురించి ఎంతగా ప్రాధాన్యత పాటిస్తావో అంతే ప్రాధాన్యత ఇతర ఇవ్వాలి ఇప్పుడు మన నువ్వు వచ్చింది కూడా అదే కారణం నేను చాలా ఎంత నలభై కిలోమీటర్ దూరం అవుతాయి సిటీ అవుతా ఉంటుంది ఆయన ఎక్కడో ఉంచాడు ఎక్కడో ఈయన ఎక్కడ అరవై కిలోమీటర్ దూరం పెట్టాడు అక్కడ నుంచి వచ్చి ప్రేమ చేయడానికి అంతేనా ఇకొచ్చింది ఎటువంటి మనల్ని మనం మనల్ని ఇతరులు ఎక్కడ ప్రేమిస్తారో ప్రేమించాలని కోరుకుంటామో మనం కూడా ఇతన్ని అక్కడే మనము కష్టలన్నప్పుడు ఇతరులు ఎట్లా మనల్ని ఆదరిస్తారో ఆదరించాలని కోరుకుంటామో మనం కూడా అక్కడే ఆదరించాలి ఒకడు వచ్చి నాకు సాయం చేయాలా అని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం కానీ మనము వాడికి బయట సాయం చేస్తామా ఎప్పుడన్నా హాస్పిటల్స్ పోయి ప్రయాణం చేసినామా ఎప్పుడన్నా జైకి పోయి ఎవరికైనా ప్రయాణం చేస్తున్నామా ఎప్పుడన్నా అనాథాశ్రమం పోయి పిల్లలకి ఏమైనా బిస్కెట్ ఇచ్చినామా చాక్లెట్ వాళ్ళతో పాటు మనం ఎప్పుడన్నా బర్త్డే చేసుకున్నామా మనం ఇంట్లో బర్త్డే చేసుకుంటాం చిన్నపిల్లల కానీ అనాథాశ్రమంలో పోయి మీ పిల్లల్ని తీసుకుపోయి వీళ్ళకి కొత్త తల్లిదండ్రం లేదు బాధం లేదు అనుకున్నావాడ అనుకున్నావా వృద్ధుల ఆశ్రమంలో ఉంటాయి పిల్లలు విడిచిపెట్టేసిన తల్లిదండ్రులు ఉంటారు అక్కడ బాగా ఉంటారు వేదనలు ఉంటారు వాళ్ళు కుమిలిపోతా ఉంటారు నువ్వు పోయి వాళ్ళని ఆదరించినావా వాళ్ళకి ఏమన్నా చాక్లెట్ లో బిస్కెట్లు వాళ్ళకి ఏమన్నా ఫ్రూట్స్ స్వీట్స్ ఎప్పుడైనా తీసుకోకపోయినావా ఎంత ఖర్చు ఒక గంట సేపు రెండు గంటల ఖర్చు మనమే చేయనప్పుడు మన విశ్వాసం ఏమైనట్టు ఒంటిగా అయిపోయినట్టు అది మృతం అయిపోతుంది నీ విశ్వాసం నీకు విజయం రావాలంటే క్రియారూపకంగా ముందుకు పోవాలా అవి మనం చేస్తేనే కృతంగా ఇంట్లో కూర్చొని వర్షిప్ చేస్తాను భాషల్లో ప్రార్థన చేస్తాను కృపరలు పొందుకుంటే ఏమన్నా లాభం ఉందా ఈ రోజు చేస్తుంది ఎవరు చేయాలి మనం చేయాలి మనం కూడా ప్రార్థించాలా మనం కూడా ప్రేమ చూపించాలి ముత్తగా విశ్వాసం ఉంటే సరిపోదు ప్రాక్టీస్ చేయాలన్న విలేజెస్ పోవాలా మేము ఈ ఈ నెల వస్తే ప్రతి ఒక ట్రైబల్ బెల్ట్ వెళ్తాం ఆ ట్రైబల్ బెల్ట్ ఎక్కడ ఉండదు దాటిపోవాలి లోపలికి రిమోట్ విలేజ్ అక్కడ ఇడుపుల పాయాట చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడ పోతాం ఎంత భయంకరమైన వేడి అంటే నీళ్ళు దొరకవు ఏమి దొరకవు అక్కడ తినడాయి దాహం వేస్తుంటది ఆటలు వేస్తుంటది అటువంటి సేవలు మేము ఉన్నప్పుడు ఆ పిల్లల్ని చూస్తాము ఆ ట్రై పిల్లల్ని షెర్ర మీద బట్టలు ఉండవు కాళ్ళకి చెప్పులు ఉండవు ఎండకు ఉంటారు ఆడుకుంటా ఉంటారు వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో వాళ్ళందరినీ జమ చేసి ఇట్లా ఒక షెల్టర్ ఉంటే షెల్టర్ కింద కూర్చోబెట్టి వాళ్ళకి అందరికి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి దేవుని వాడికి చెప్పి పట్లు వాడికి ఇచ్చి వచ్చిపోతూ ఉంటారు ఓరవరికి ప్రేమ కూడా కలిసి అట్లా సేవ నేనేమో ప్రజలకు మనం సేవ చేస్తాను కొంతమంది చిన్నపిల్లలకు సేవ చేస్తూ ఉంటాం కొంతమంది స్త్రీలకు సేవ చేస్తాడు కొంతమంది యువన స్థలకి సేవ మనం చేయాలా ఎవడో చేస్తేనే కాని మనం ఇక తయారైంది మనం ఎట్లా వచ్చినాం ఇక్కడికి రక్షణలోని ఎవరో చేస్తే కదా మన పూర్వీకులు అక్కడ రక్షణ బదులు అంటే వాళ్ళకి ఎవరో వచ్చి చేస్తేనే కదా కాబట్టి ఈ సీక్రెట్ మనం మర్చిపోయినాం కాబట్టి ప్రభు మనకి జ్ఞాపకం తీస్తుంటుంది ఈ శ్రమ కూడా అందుకే వచ్చింది మనం జ్ఞాపకం చేసుకుని ఇక మీదట తిరిగి విజయం పొందాలా ఆయనకి సమస్తం సాధ్యం అండ్ కలుచుకుంటే ఈ క్షణంలో అవన్నీ జాయిన్ అయిపోతుంది డాక్టర్ ఎందుకంటే డాక్టర్ దొంగలు నేను చెప్తున్నా ఎందుకంటే నేను హాస్పిటల్స్ ఒక డాక్టర్ గురించి ఒక డాక్టర్ వ్యతిరేకంగా చెప్పొద్దు కానీ నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే స్వార్థము ధనాపేక్ష ఎక్కువ బైబిల్ లో ఉంది అక్రమం విస్తరించింది ఎక్కడ కూడా చూసినా అందుకే అనేకుల ప్రేమ చలారింది ఈ రోజు లేదు ప్రేమ ఎవ్వరికి ఎవరి మీద ప్రేమ లేదు ఏసు ప్రభు ఆయన ప్రేమ మనం చూపించాల ప్రేమ ఎందుకంటే లోకంలో ప్రేమ లేదు ఈ స్వార్థం ఉంది కండిషనల్ గా ఉంటారు నేను చేస్తే నాకేమిస్తాడో వీడు నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం ఆ ప్రాబ్లం వస్తూ ఉంటారు కానీ నేను నేను అన్కండీషనల్ గా లవ్ చేయాలి ఎవరి నుంచి ఏది ఆశించకుంటే ప్రేమ చూపించాలి అది మన ప్రభు చూపించండి కదా ఆయన ఎందుకు వచ్చింది ఈ లోకంలోకి ఏమైనా ఆశించొచ్చేట ఏం ఆశించలే ఎందుకు ప్రయాదానంగా తన ప్రాణాన్ని పెట్టి అన్కండిషనల్ లవ్ అంటుంది దాన్ని ఇంగ్లీష్లో ప్రేమను చూపించాలి మిగతా ఇతరుల గురించి ప్రార్థించడం నేర్చుకోండి విజ్ఞాపన ప్రార్థనకి చాలా పవర్ ఉంటుంది ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు అప్పుడు ఈ పన్నెండవ వచ్చాన్ని పాటించేవాడమైతావు పాటించడా అవుతావు అప్పుడు పన్నొక్క తండ్రి చూడడా ఖచ్చితంగా చూస్తాడు కదా ఇరవై ఆరో నాలుగు వర్షాల వాక్యం చెప్పేసి ఉపయోగిస్తాం కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యి ప్రతివాడును బండీద తన ఇల్లు కట్టుకున్న బుద్దిమంతుని పోలిండును కాబట్టి మీరు బుద్ధిమంతులాగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఈ మాటలు ఆయన ఇప్పుడు మనం చూసినాం ఈ మాటలు ఈ మాటల మీద ఈ మాటల ప్రకారంగా చెయ్యివాడు ఈ మాటలు విన్నారు మీరు ఏమేమి చేయాలనే మాటలు విన్నారు కదా ఈ మాటలు విని దాని ప్రకారంగా చేస్తే మీ ఇల్లు అంట బండీ కట్టుకుంటారట ఏమంటే తుఫాన్ వచ్చినా గట్టిగా ఉంటుందట ఎవరవుతుందా ఎటువంటి కష్టం వచ్చినా మీరు గట్టిగా ఉంటారు షేక్ కార్ మీదికి ఉపాద్రం వచ్చినా మీరు షేక్ కావద్దు ఎందుకంటే మీరు బండ మీద ఆ బండనే గ్రీస్తు కదా మన గ్రీస్తు మీద మనం ఇల్లు కట్టుకోవాలా మన జీవితాలు కట్టుకోవాలా షేక్ కా ఎటువంటి కష్టం వస్తున్నా షేక్ కా ఎటువంటి రోగం వచ్చినా షేక్ కా నాకు ఎప్పుడు రకరకాల అటాక్ అయితే రోగాలు నేను షేక్ కానీ అక్షరంలో డౌట్ వస్తుంది భయం ఎందుకంటే సైంటిఫిక్ గా కదా లాజిక్ ఆలోచిస్తాం రీజన్స్ ఆలోచిస్తాం ఇది ఎందుకు వచ్చిందో బయాలజీ చదివినాం కదా బాడీలో ఏమైనా ఆర్గన్స్ అవన్నీ తెలిసి ఇప్పుడు వాటికి ఏమైపోతుందో అని ఆలోచించి ప్రభులు మర్చిపోతాం వాటిని చూస్తే ప్రభులు మర్చిపోతాం వాటిని చూడ వాటిని తయారు చేసిన వాడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను తయారు చేసాడు కదా ముందు వాక్యం అట్టనే తరీ గర్భంలో ఉన్నప్పుడే ఆయన నన్ను చూసిండు ఆయన తెలుసు నా అయ్యే వాళ్ళు ఎట్లున్నాయో ఇంక నేను ఎందుకు అయిపోను ఒక చేయబోతే ఇంకో చేయతో పర్లోకం కోతా ఒక కన్ను పోతే ఇంకొక కన్నుతో పర్లోకం కోతా అట్లా అనుకోవాలా ఆఫ్టర్ ఆల్ ఎంత అది పర్లోకం కంటే గొప్పనా ఏ రోజైనా శరణం విడిచిపెట్టాల్సిందే వాడుకోవాల్సింది నిత్యజీవం కదా మనం అది పోగొట్టుకొని ఈ లోకంలో అన్ని పొందుకుంటే ఏమైనా లాభమా వాడు వెర్రివాడు కాదా పిచ్చోడు కాదా పర్లోగ రాజ్యం స్థానం పోగొట్టుకొని ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా ఓరోజు శరణం కదా అప్పుడు పర్లోగ రాజ్యం దొరకదు కదా పర్లోగు రాజ్యం కొరకు ఈ లోకాన్ని పోగొట్టుకోవాలి మనం అది సీక్రెట్ మనం నేర్చుకోవాల్సింది కాబట్టి సార్ మీకు ఈరోజు బయలుపరచబడింది తప్పక అవన్నీ మీకు ఇస్తాను ఏమిస్తాను మీరు అడిగింది మీకు ఇస్తాడు తక్కింది మీకు తీస్తాడు వెతికింది దొరుకుతుంది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అనుమానించకండి ఒకటే కండిషన్ ఏంటంటే మీరు ఇతరని ప్రేమిస్తారా మీరు ప్రేమ చూపిస్తారా లేదు నేను అందరినీ ప్రేమిస్తాను చేస్తలేవు ప్రేమించడం అంటే క్రియారూపకంగా చూపించడం ఈ బాగుంటుంది నేను ప్రేమిస్తానని చెప్తే సరిపోతుందా లేదు వాటి దగ్గర పోవాలా వాడికి ఏం కష్టం ఉందో చూడాలా వాడిని ఆదరించాలా వాటి దగ్గర తీసుకొని పోవాలా వాడి స్కూల్కి పోవాలా వాడి డాక్టర్ దగ్గర పోవాలా మాట్లాడాలా అన్ని సమయం గడపాలి వాడి మీద డబ్బులు అవసరం డబ్బులు కూడా ఖర్చు చేయాలి అది అసలు ప్రేమ ఇష్టం వ్యక్తపరిస్తే ప్రేమ కాదు అదే స్టార్ అది ప్రాక్టీస్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చినవి తూరం అదన దేవుని బిడ్డదాం కదా మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి ఎందుకంటే ఆయన మనం ప్రేమించిన ప్రేమ అనేకల పగను కప్పిపుచ్చుతుందండి మీ వాటితో నీకు ఒకరి పగ ఉండదు ఏసిన బిడ్డలకు ఒకరి మీద పగ ఉండదు నాకు ఎవరిందో పగ దేశం ఉండదు నాకు వ్యతిరేకం చేసిన వాడు నేను క్షమిస్తాను ఎందుకంటే ఆయన నాకు క్షమించాను కాబట్టి ఎవ్వరి మీద ద్వేషం ఎందుకంటే అనేక సంఘాలు తిరిగిన అనేక చర్చలలో సేవ చేసిన నేను ఒక చర్చకు సంబంధించిన వాడిని కారేగలిగి చిన్నప్పటి రకాల చర్చలు తిరిగిన కాబట్టి ఎక్కడ చూసినా ఇదే సమస్యలు ద్వేషము బాగా ప్రేమ లేవు సంఘాలలో ప్రేమ లేవు స్వార్థము వ్యక్తిగత గుర్తింపు వద్ద పారాస్తాం అంత తెలుసుకుంటా మీ సీక్రెట్ కాబట్టి మన సరే సీక్రెట్ చూడండి పన్నెండవ అష్టంలో కావున మనుషులు కావన అంటే కావునంటే ఏం చెప్పండి డేర్ ఫోర్ అంటే ఇంగ్లీష్ ఫోర్ అంటే అవి అవి కావాలైతే మీకు అని అర్థం పైన చెప్పబడ్డ వాక్యము మీ జీవితం నెలవాలంటే ఏం చేయాలా మనుషులు మీకు ఏమి చేయవలసి మీరు కోరుతున్నారో అలాగనే మీరును వారికి చెయ్యడి ఇది ధర్మశాస్త్రం నాకు ప్రవక్తలకు ఉపదేశమైంది ధర్మశాస్త్రం నాకు అంటే దేవుని వాక్యం చెప్తుంది దాని తర్వాత దీన్ని పాటించే వాళ్ళు చెప్తుంది సేవకులకు చెప్తుంది సేవకులు కంటే చేయాలా సేవకులు చేస్తున్నారని ఈ వాక్యం నాకు నాకు అర్థమైంది ఆ రీతిలో మనం అర్థం శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కానిచ్చో మీరు కర్ణోగ రాజ్యంలో ప్రవేశించాలని ఉంది వాక్యం శాస్త్రులు అంటే ఏంటి దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు దేవుని సేవకులు వాళ్ళకంటే మీ నీతి అధికం కావాలా అని వాక్యం సందరిస్తుంది అటువంటి వాక్యంలో మీరు బలపడండి లేదు ఖచ్చితంగా మీకు విడుదలస్తాడు అటువంటి విడుదల మీ ఇవ్వాలనేసి మనం మీకు ప్రార్థన చేస్తాం కళ్ళు తీసుకుంటే